ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రబోయిన యేసు పరిశుద్ధ నామముల వందనాలు శుభములు మీరు తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధన మనం స్టార్ట్ చేసుకుందాము మన మధ్యలో ఉన్న దీపా సిస్టర్ గారు మనకి ప్రార్థన చేస్తారు దీపాస్టర్ పరిశుద్ధ ప్రేమల దీవాలు కృతజ్ఞతలు సర్వాధికారు జీవం వెలిగిన దైవానికి వందనాలు తండ్రి పరిశుద్ధాత్మల దైవానికి వందనాల ప్రభ దేవాసయ ఈ యొక్క సాయంత్రం కాలంలో ప్రభ ప్రార్థిస్తుండగా తండ్రి నీ యొక్క ఆత్మకరం జరిగించండి ప్రభ అదే రీతిగా తండ్రి మా ప్రతి పాపము శాపము ఏసుక్రీస్ యొక్క రక్తం చేత కడిగవేండి ప్రభా ఈ దినంలో మేము చేసిన తప్పదములన్నిటినీ క్షమించండి ప్రభ దేవాచు ప్రభ అదే రీతిగా తండ్రి మరి ఈ యొక్క కూడా ప్రభా మరి ప్రార్థిస్తుండగా తండ్రి ప్రతి బిడని సన్నిధికి రావాల ప్రభ అందరినీ ప్రభ నీ సన్నిధికి గాలం వేసుకొని లాక్కరండి దేవాయశు ప్రభ ప్రతి వాళ్ళు ప్రభా ఆత్మీయంగా బలపడాలి స్థిరపడాల ప్రభా మరి నీ యొక్క నీతిని స్వాత ప్రభ ప్రకటించే పిల్లలుగా తయారు కావాల ప్రభా సాయపడు మనకి ప్రార్థిస్తాం తండ్రి లోకం గలిబిలి ప్రభా ఈ యొక్క గలిబిలి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించే ప్రభా నీ యొక్క పరిస్థితులు మమ్మల్ని ముద్రించుకునే ప్రభా నీ యొక్క సన్నిధికి మమ్మల్ని నడిపించి మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి నీకు పొందాలి తండ్రి దేవాయశు ప్రభ సాయం చేభ ప్రతిబిడని సన్నిధికి రావాల్సిందే ప్రభ దేవాసు ప్రభ ఇలాంటి సహవాసం ఇచ్చినావు ప్రభ దాన్ని బట్టి నీకు వందన ప్రభ కృతజ్ఞతలు తండ్రి దేవాయసు మరి మేమంతా కూడా ప్రభా ఈ యొక్క వాక్యానికి వివిధ దాగి మేము నడుచుకున్నకు మాకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయసే మా శరీరము ఎంతో బలహీనత కాబట్టి ప్రభ ఈ యొక్క బలహీనత నుంచి ప్రభ మా శరీరంలో ప్రతి బలహీనతం గద్దించి కొట్టి వేసే ప్రభ ఆత్మీయంగా మేము నడుచుకునేలాగా ప్రభ ఈ విని నడుచుకునేటప్పుడు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి ఇవన్నీ ఆత్మకార్యం జరిగించండి ప్రతి బిడ్డని సరికి నడిపించండి రాని బిడ్డలు ఉంటే కృపలో జ్ఞాపకం చేసుకుంటాండి వాటం ద్వారా మహిమ పొందండి వాక్య మీరు మాతో మాట్లాడారు ప్రభావ ప్రతి కూడా ప్రభుని యొక్క స్థం తోడించే ప్రభు ఆద్యంతా మీద నడిపిస్తారని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తుంది జయ ముని జగదీశ్రీ ఏ సమా రక్షణ కత భజయ మునిన్నో జగదీశ శ్రీ ఏ సమా రక్షణ కతం శరను శర దేవయోవా మహిమాన్వితిర జీవనిధి శరను శరను మా దేవయోవా మహిమాన్విత చిర జీవనిది భజీతు ము నిన్ను జగదీశ్రీ ఏ సమా రక్షణ కర్తం భజీ మునిను జగదీశ్రీ ఏ సమా రక్షణ కత శరనుమా దయో మహిమాన్వితిర జీవనిది శరనుశర దయో మహిమాన్వితిర జీవనిది భజితు మునిను జగదీశా శ్రీ ఏ సమా రక్షణ కర్త భజితు మునిను జగదీశా శ్రీ ఏ సమా రక్షణ కర్త విమల శరాపులు దూతగనంబులు చూడగలేని తేజోని దివే విమల శరాపులు దూతగనంబులు చూడగలేని తేజోనిదివే మాయగములకై శిలువమరానుపై దీనుడవై మరణించి తివే మాయగములకై సిలువమరానుపై దీనుడవై మరణించి మా శరుమా దేవయ హోవా మహిమాన్వితిర జీవనిధి శరను శరణుమా దేవయ హోవా మహిమాన్విత చిర జీవనిది భజు ముని జగదీశాశ్రీ ఏ సమా రక్షణ కర్త భజంతు ము నిన్ను జగదీశాశ్రీ ఏ సమా రక్షణ కర్త ప్రప్రథముడా మరి కడపటివాడా ప్రప్రథముడా pra మరి కడపటి వాడా మృతుడై బ్రతికినా నిరత నివాసి ప్రప్రదముడా మరి కడపటి వాడా మృతుడై బ్రతికినా నిరత నివాసి నీ భజనయ మా జీవదారం జే కొనవే మాస్తుపం నీ భజనయ మా జీవదారం మాస్తుతిపం శరను సరను మా దేవయో వా మహిమాన్వితిర జీవనిది శర దయో వా మహిమాన్వితిర జీవనిది భజన్ మునిన్ జగదీశాశ్రీ ఏ సమా రక్షణ కతం భజీ మునిను జగదీశా శ్రీ ఏ సమా రక్షణ కర్త శరనుశరను చిర జీవనిది అల్ అలాగే ప్రైజ్లాడ్ సిస్టర్ మన మధ్యలో ఉన్న రేణుకా సిస్టర్ ఇప్పుడు మనకి దేవుని వాక్యం అందిస్తారు ప్రైజ్ తలాడ్ రేణుకా సిస్టర్ సిస్టర్ ప్రార్థన చేసుకున్నాం సుం తండ్రి ఇసు ప్రభానికే వంద నాలుగు రోజా పరిశుధుడానికి స్తోత్రం తండ్రి మైమగల రాజ్యానికి వంద నాలు రోజా ప్రభా ఈ సమయాన్ని పెట్టి నీకు స్తోత్రం తండ్రి నా ప్రభా నీ వాక్య ద్వారా మాట్లాడండి తండ్రి నా ఇసు ప్రభానికే వంద నాలు నీ వాక్యం చేత మాట్లాడి మా అందరినీ సరిచేసి నీ నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించి నా ప్రభానికే వందనాలు రజ నిన్ను గనపరిచే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి ప్రభానికే వందనాలు రజ ప్రతి బిడను అభిషేకించి వాడుకొని నా ప్రభాను అద్భుత ఆశ్చర్యకరంగా ప్రతి బిడను వాడుకోమని ఏసునాము నడుచున్నాను తండ్రి అయిన్ ఇర్మియా గ్రంథము ఒకట్ల ఐదు ఒకట్ల ఐదు ఇక్కడ నేను నిన్ను నిన్ను రూపింపకం నిన్ను ఎరిగి తిని నీవు గర్భం నుండి బయలుపడకమనిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నిన్ను నియమించి ఇక్కడ ఏం చెప్తాను ఇక్కడ ఇర్మ్యా భ్రక్తంతో ఏం చెప్తాను దేవుడు గర్భంలో నేను నిన్ను రూపింపకము అనిపే నిన్ నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవు దేవుడు నిన్ను ఎరిగి తిని అంటాడు దేవుడు మనల్ని తెలుసుకున్నాడు అనమాట మనందరం ఈరోజు సేవకులు సేవకురాళ్ళై ఉన్నాం కాబట్టి మనల్ని గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు నీవు గర్భం నుండి బయలుపడకం అనిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని గర్భం నుండి నువ్వు జన్మని నేను నిన్ను ఏర్పరచుకున్నా నేను ప్రతిష్ఠించి తిని నేను ప్రవక్తగా అని అంటుండు అయితే మనల్ని అందరినీ దేవుడు ఏం చేసిందంట మనల్ని ప్రతిష్ఠించిండు జనములకు ప్రవక్తగా మనల్ని నియమించుండు కాబట్టి మనం ఈరోజు దేవుని బిడలుగా దేవుని స్థుతిస్తూ మహిమ పరుస్తూ ఆయన ఒకరుకు అనేక బిడ్డలకు సువార్త ప్రకటించు మనం వస్తున్నాం కాబట్టి మనము ధన్యులము అయితే ఒక జాలను ప్రే చేయడానికి వెళ్ళాము అయితే చిన్న బాబు పుట్టాడు అనమాట బాబు పుట్టాడు ప్రే చేయమంటే ఇక నేను ఇదే వాక్యం మంచలో పెట్టుకొని ప్రార్థన చేసిన చిన్న బాబు అయితే నేను అనుకున్నాను మేము ఎంతో దేవునికి అనుదృష్టి మన మీద ఉన్నాక కూడా సైతాన్ ఏం చేసేది మనం అన్యులమై ఉన్నాం కాబట్టి ఉండే కాబట్టి సైతాన్ ఏం చేస్తుందంటే దేవుని వైపు మనం పోకుండా మనల్ని ఆటంకపరుస్తా ఉంటది సైతాన్ కొన్ని కొన్నిసార్లు ఏమంటుంది యవ్వనంలో మనం దేవుని తెలుసుకోలేకపోతాం కొన్నిసార్లు యవ్వనం అదే మధ్య వయసు ఉన్నప్పుడు అదే పెద్దగా తర్వాత మనం దేవుని వైపు మల్లుతాం అది కూడా ఎట్లా మల్లుతాం అంటే ఆ ఒక పాట ఉంటది నలుదిక్కులు తిరిగితేమయ్యా పలికొండలు చూచితేమయ్యా ఆశపోతినయ్యా నిరాశ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు దే దేవుని వైపు మనం మళ్ళీ అప్పుడు మనం స్థిరంగా ఉండగలుగుతాం అయితే నేను అక్కడ పోయి నేను ప్రార్థన ఇదే చేసిన ఏసు ప్రభా ఈ చిన్న వయసు నుంచే ప్రభా ఈ బిడ్డని నువ్వు నీ కనుదృష్టి బిడ్డ మీద పెట్టు ప్రభా ఈ బిడ్డను ప్రవక్ మార్చి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసేసి నాకు చాలా సంతోషం అనిపించింది అయితే మనమందరం ఏమంతా దేవుని బిడ్డలం కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలం కాబట్టి మనం మనము ధన్యులం మనం ధన్యులం కాబట్టి ఇతరులు కూడా ధన్యులుగా ఉండేటట్టు మనము భారంగా ప్రార్థన చేయాల ఇంకో ఇంకోటి చూసుకోండి బ్రదర్ కీర్తన ఫిఫ్టీ కీర్తన ఫిఫ్టీ ఫస్ట్ ది నన్ను కరుణింపము మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు దినమిల్లా వారు పోరాడుచు నన్ను బాధించు ఇక్కడ ఏమంటుండో దేవా దావి మహారాజ్ ఏమంట ఏమన్ దేవుని దగ్గర మొర దేవా నన్ను కరుణింపు మనుషులు నన్ను బ్రింగవలనని ఉన్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అయితే ఇక్కడ ఏమంటుడు మనుషులు మనుషులు అంటే మనుషుల్లో సైతాన్ని పనిచేస్తేది రోగం పనిచేసేది అన్ని పనిచేసేది అయితే అలాంటి సైతాన్ శక్తులు మనం మింగవలనని దినం వల్ల మనకు ప్రతిరోజు పోరాటమే ఉన్నది మన జీవితం పొద్ మార్నింగ్ లేషన్ నుంచి మొత్తం నైట్ వరకు మనకు పోరా ఉన్నది ప్రతిరోజు పోరాడుకుంటా మనము దేవుణ్ణి మన దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఆయన ఆయన పైన మనము జయం పొందుతాం సైతాన్ మీద మనము జయం పొందుతున్నాం ఇక్కడ ఏమంటుండో దీవా నన్ను కరణింపు మనుషులు నన్ను మింగవలనైనా ఉన్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అయితే దినమెల్లా సైతాన్ శక్తులు రోగాలు అప్పులు అన్నీ మనల్ని పోరాడుచున్నది కాబట్టి మనం ఏం చేసినాం దేవుని దగ్గర మొర పెడుతున్నాం కాబట్టి దేవుడు ప్రతి విషయంలో దావి దావి మహారాజుని ఎట్లా అనే భక్తుని ఎట్లా మనల్ని కూడా దేవుడు దాంట్లో నుంచి అన్నీ విడిపిస్తాడు అంట ఇంకో దాంట్లోనే మూడో వచ్చినం ఏమంటుందంటే నాకు భయం సంభవించే దినమున నిన్ను ఆశ్రయించు కాబట్టి కాబట్టియము భయం మనకు సంభవించినప్పుడల్లా మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం కాబట్టి దేవుడు ఏం చేశాడంట మనల్ని అయితే నాకు భయము సంభవించి దినం నా నిన్ను ఆశ్రయించు చున్నాను అయితే ఇక్కడ తావి మహారాజ్ ఏం చేసిండు మనుషులు నన్ను బాధిస్తున్నారు బృంగాలు అనుకుంటున్నారు కాబట్టి మనం ఏం చేసినాం నాకు భయం సంభవించు దినంనా ఇటువంటి భయం మనకు సంభవించిన దినంనా మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం కాబట్టి దేవుడు ప్రతి దాంట్లో నుంచి మన మనల్ని విడిపిస్తాడంట అయితే ఇంకో వాక్యం చూసుకున్న దాని సంఖ్యాకాండము ఇరవై నాలుగు ఎనిమిది తొమ్మిది ఇరవై నాలుగులో ఎనిమిది తొమ్మిది దేవుడు ఐగుప్తలోనండి అతన్ని రప్పించెను గురిపోత వేగం వంటి వేగం అతనికి కలదు అతడు తన శత్రులు అయిన జనులను భక్షించును వారి ఎముకలను విరుచును తన బాణములతో వారిని గుచ్చును సింహం వల్లే ఆడు సింహం వల్లే అతడు అతడు కృంగి పండుకొనెను అతని లేపువాడెవడు ఎవడు నిన్ను దీవించేవాడు దీవింపబడును నిపించేవాడు శప్పింపబడును అయితే ఇక్కడ దేవుడు మనకు ఏమిచ్చిందంట ఆ యొక్క పవర్ ఇచ్చిందంట ఐగుప్తులు దేవుడు మనకు కష్టంలో బాధల్లో ఐగుప్తులు ఐగుప్తులంటే కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలతోని మనం పోరాడుచున్నాం కాబట్టి దాంట్లో నుంచి దేవుడు రప్పించుడు అయితే అతనికి అతడు తన శత్రులైన జనులను భక్షించును వారి ఎముకలను విరుచును తన బాణములతో వారిని గుచ్చును సింహం వల్లే ఆడు సింహం వల్లే అతడు కృంగి పండుకొనను మన శత్రు మీద దేవుడు మనకు విజయం ఇచ్చి ఏం నిన్ను దీవించేవాడు దీవింపబడను నిన్ను శప్పించేవాడు శింపబడను మనం దీవి దీవించుతారు ఎవరు దేవుడు మనల్ని దీవిస్తాడు కాబట్టి మనల్ని చెప్పిస్తాడు ఎవరు సైతానం అయితే అట్లాంటి సైతాన్ శక్తులు మనల్ని చెప్పిస్తే దేవుడు తగిన గుణపాఠము ఆ సైతాన్ శక్తులకు ఆ సైతాన్ శక్తుల మనుషులకు నేర్పించి అలాంటి వాళ్ళను దేవుని మార్గంలో దేవుడు నడిపిస్తాడు అందులో ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటి పదిహేడు రాబో నీకు మేలు కలుగును నమ్మి నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు ఇదే యోహో వాకు అయితే రాబో కాలంలో ఇప్పుడు దినాలు చెడ్డగున్నాయి కాబట్టి ఆ చెడ్డ కాలంలో దేవుడేమంటుడు రాబో కాలం అందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది అయితే రా చెడ్డ దినాల్లో కరువు కాలంలో కూడా కష్టకాలము దేవుడు ఏమంటుడు దేవుడు మనకు తప్పకుండా మేలు చేస్తాడు ఎట్టి పరిస్థితుల్లో మనము వీల్లేదు నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదారు ఇదే యోహమా మన పిల్లలు మన పిల్లలు దేవుని బిడ్డలు కావచ్చు మన పిల్లలు మన సొంత పిల్లలు దేవుని బిడ్డలు కాబట్టి దేవుడు ఏం చేస్తుండో తమ స్వదేశమునకు వచ్చే దీవించబడే దేశంకు దేవుడు తిరిగి నడిపిస్తాడంట ఇంకో వాక్యం ఏషిఐ ఫార్టీ త్రీ థర్టీన్ లో చూడండి ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపింపగలవాడెవడు లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయబడవారు ఎవరు ఈ దినము మొదలుకొని నీనే ఆయనను చే ఆయనను నా చేతిలో నుంచి విడిపింపగల వాడేవాడు లేడు మనం ఏం చేస్తున్నాము ఈ మనం మన దినములు దేవుని చేతిలో పెడుతున్నాం మన దినములు ప్రతిరోజు దినము కష్టము బాధ ఇరుకు ఇబ్బంది వచ్చినా కూడా మనం ఏం చేస్తున్నాము ఆయన చేతిలో పెడుతున్నాం కాబట్టి ఎందుకు నమ్మకమైన దేవుడు మనల్ని విడిపిస్తాడని మనం ఆయన చేతిలో పెడుతున్నాం కాబట్టి ఆయన విడిపిస్తాడు మన విడిపిస్తాడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు మనం గొప్ప చేస్తున్న సమయంలో మన ఆ కార్యాన్ని ఎవరు త్రిప్వే ఎవరు ఆపగలరు ఎవరికి లేదు అలాంటి శక్తి ఆ ప్రభుకు తప్ప ఎవరికి అలాంటి శక్తి లేదు కాబట్టి దేవుడు మన మన జీవితంలో అద్భుత కార్యములు చేస్తాడు కీర్తన వన్ నాట్ ఎయిట్ టువల్ మనుషుల సహాయం వ్యర్థము శత్రులను జయించటకు నీవు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము సూర కార్యములను జరిగించడము మా శత్రులను వాడు ఆయనే ఇక్కడ ఏమంటుడు మనుషుల సహాయము వ్యర్థము శత్రులను చేయించటకు నీవు మాకు సహాయము దయచేయము ఇక్కడ ఏమంటు దావ మహారాజు మనం మనుషుల నరులను ఆశ్రయించటకంటే యహోవను ఆశ్రయించటమేలని కూడా వాక్యం ఉంది మనుషుల సహాయము వ్యర్థము మనుషుల సహాయం ఈరోజు చేస్తానంటో రేపు అయితే శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం చేయమని దావిద్ర మహారాజు మోర మనం కూడా మోరపెట్టాల దేవుని వలన మేము సూర్య కార్యములను జరిగించదము దేవుని కృప దేవుని ఆశీర్వాదం మన మనతో ఉంటే మనం ఏం చేస్తాము శత్రు సైన్యాన్ని కూల్చే అభిషేకం దేవుడు మనకు ఇస్తాడు కాబట్టి మనం ఆయన మీద ఆనుకొనున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో మనము కృంగిపోవడానికి వీల్లేదు అందులో కొరింది కొరింది రాసిన గ్రంథంలో కొరిందేలా మొదటి కొరింది ఆరు ఆరుల పది పదకొండు చదవ దొంగలైనను లోబులైనను త్రాగుభూతులైనను దూషకులైనను దోచుకొని దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు మీలో కొందరు అట్టివారై ఉంటరిగాని ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంనా మన దేవుని ఆత్మయందు ఎందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి ఇక్కడేముంది మనం కూడా దేవుల్లో లేనప్పుడు కొన్ని కొన్ని దేవునికి విరోధమైన అలవాట్లతోటి మనం ఉండేవాళ్ళం అయితే ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నామో దేవుని రాజ్యము అట్లా అట్లా ఉన్నప్పుడు మనము ఆయన దేవుని రాజ్యంకు మనం వారసులు కాలేక ఉన్న ఉండే కొందరు అలాంటి వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసినాం ఇక్కడ ఏమంటాడో మీలో అట్టి కొందరు అట్టి వారు ఇంటి కానీ ప్రభు మన దేవుని ఆత్మ మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారు తీర్చబడిన ఏం చే మనం ఏమన్నాము దేవుని రాజ్యం దేవునికి వారసులుగా ఉండుటకు మనం ఏం చేసినాము ఈ దేవుని ఆశ్రయించినాం కాబట్టి క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును ఎందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడినం దాంట్లోనే ప వచనంలో ఏమంటుండో దేవుడు ప్రభును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును దేవుడు ప్రభుని దేవుని లేపడు కాబట్టి మనల్ని కూడా ప్రతి బాధ నుంచి ప్రతి కష్టాల నుంచి తన శక్తి వలన లేపుతాడు కాబట్టి మనము ధైర్యంగా ఉండాల ఇంకెందులోనే నైన్టీన్ ఏమంటుడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది మీలో పరిశుద్ధాత్మ ఆలయం ఉన్నదని మీరు మీరు మీ సొత్తు కాదు అయితే మనమందరము మన సొత్తు కాదు దే మనమందరము దేవుని సొత్తు కాబట్టి మన మన మన దేహ దేవు దేహము దేవుని ఆలయంగా మనము చేసుకోవాలి అయితే ఇక్కడ విలువెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపర్చుడి మనం ఏం చేసినాము ఇక్కడ ఏమంటుడు దేవుడు మనకు సిల్వ మీద తన రక్తాన్ని చిందించి వెలపెట్టి మనల్ని కొన్నాడు కాబట్టి మనం మనము మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాల ఘనపరచాల కాబట్టి మనం అట్లాంటి పని చేయాల కాబట్టి ఇక్కడ కొరంది సంఘముకు చెప్తున్నాడు అనమాట పౌలు దాంట్లోనే తీతు తీతుకు రాసిన గ్రంథం మూడల ఐదు ఏడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికిరం చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్వానం ద్వారా పరిశుద్ధాత్మనకు నూతన స్వభావము కలగ చేయట ద్వారాను మనలను రక్షించాను అలానే ఏడులేమంటున్నా నిత్య గురించి నిరీక్షణను బట్టి దానికి వారసులు ఆయన పరిశుద్ధాత్మను మన రక్షకుడైన ఏసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను మనము నీతిమంతులుగా అనుసరించి మనం నీతి మ నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక దేవుని యొక్క కనిక్రం ద్వారా మనం దేవుని యొక్క పరిశుధాత్మ మనకు ఉన్నది కాబట్టి మనం నూతన స్వభావము దేవుడు మనకు కలగజేసిన కాబట్టి మనం రక్షణ పొందినం అట్టి రక్షణ అతి ని అట్టి రక్షణను మనం ఏం చేయాలంటే నిత్య జీవమును గురించి మనం పరలోక రాజ్యము గురించి నిరీక్షణ పెట్టుకొని దానికి వారసులగుటకు మనము పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలా దేశు ప్రభుని మన రక్షడు రక్షకుడుగా మనం చేసుకొని అనేక ఆత్మలను మనము రక్షణలో నడిపించాల మొదటి కోరింది దాంట్లోనే మొదటి కోరింది పద్నాలుగుల పదిహేను కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతో ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును ఇక్కడ ఏమంటును కాబట్టి మనం ఏం చేయాలా ఆత్మతో ప్రార్థన చేయాలా మనసుతో ప్రార్థన చేయాలా ఆత్మతో పాడాలా మనసుతో పాడాలా ఇంకా దాంట్లో నైన్టీన్లు ఏమంటున్నాయంటే ఆయన్ ఆయనను సంఘంలో భాషతో పదివేల మాటలు పలుకుట ఇతరులకు ఇతరులకు బోధ కలుగున్నట్లు నా మనసుతో ఐదు మాటలు పలకట మేలు ఇక్కడ ఏమంటు నేను మనము ఆత్మతో ప్రార్థన చేయాలా పదిహేనులేమంటుండు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయాలా మనసుతో ప్రార్థన చేయాలా ఆత్మతో పాడాలా మనసుతో పాడాలా దానికి తోడు ఇక్కడ ఏమంటుండు మీ ఆయనను సంఘంలో భాషలతో పదివేల మాటలు పలికినాను మనం సంఘంలో పరిశుద్ధాత్మ భాషలతోటి మనం మాట్లా మాట్లాడినాక తర్వాత మనం ఏం చేయాలా పరిశుద్ధాత్మతోటి మాట్లాడాలా ప్లస్ ఇతరులకు బోధించట ఎట్లుండాలా ఐదు మాటలు చెప్పినా కూడా వాళ్ళు దేవునిలో రావాలా దేవుణ్ణిలో రావాల దేవుణ్ణి అంగీకరించాల అట్లు అట్లా మనము వాళ్ళని దేవుల్లోకి నడిపించాలా ఇరవైలు ఏమంటుంది సహోదరుల మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిష్యులుగా ఉండడి బుద్ధి విషయమై పెద్దవారై ఉండడి ఇక్కడ ఏమంటుండు సహోదరులారా బుద్ధి విషయమై పసి కాక మనం బుద్ధి విషయంలో పసి పిల్లల్లాగా దుష్టత్వం విషయంలో మనం శిష్యులుగా ఉండాలా దుష్టత్వం అంటే మనకు తెలిసిందే దుష్టత్వం అంటే సైతాన్ ఎన్నో దుష్ మనలో పెట్టి ఎన్నో విషయాల ఎన్నో రకరకాలుగా మనుషుల్ని వాడుకుంటుడు కాబట్టి ఇక్కడ ఏమంటుడు దుష్టత్వం విషయంలో మనం శిష్యులుగా శిష్యుగా ఉండాల అంటే చిన్నపిల్లలాగా ఉండాల బుద్ధి విషయమై పెద్దవారై ఉండాలని ఇక్కడ పావులు భక్తుడు చెప్తుండ ఇంకోటి తీసుకొని మొదటి కూరంది మత్తైలా మత్తై పదిల పదహారు ఇదిగో తోడెళ్ల మధ్యకు గుర్ర పంపినట్లు నేను మిమ్మల్ను పంపుచున్నాను గనక పాము వల్లే పాముల వల్లే వివేకమును పౌరం వల్లే నిష్కపటమై ఉండు ఇక్కడ ఇదిగో తోడెళ్ల మధ్యకు గొర్రెల్ని పంపినట్లు దేవుడు ఏం చేస్తుండటంట మన మనల్ని మనం గుర్రెలం కాబట్టి తోడళ్ళ మధ్యకు మనము మనల్ని పంపుచున్నాడు పంపినప్పుడు మనం ఎట్లు ఉండాలా పాముల వలే వివేకమును పౌరం వలే నిష్కపటమైన నిష్కపై ఉండాలా అయితే మనం సేవ చేసేటప్పుడు మనకు ఇది ముఖ్యం మనం సేవ చేసేటప్పుడు మనకి మనకి ఇది ముఖ్యం కాబట్టి మనము అట్లా ఉండాలా ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఇంకోటి ఆదికాండంలో ఇరవై రెండు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర తీర మందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను నీ సంతతి తమ శత్రులో గవని స్వాధీన పరుచుకుంటుడు ఇప్పుడు మనమందరూ దేవుల్లో ఉన్నాం కాబట్టి మన దేవుడు ఏమంటుండో ఆకాశ నక్షత్రం వల్లే మనల్ని పెడతాడంట ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర తీర మందలు నీ సంతానమును విస్తరింపజేసేదను प्रति रोजु। प्रति रोजु ీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు ఇప్పుడు మనం అందరము శత్రువు గవిని స్వాధీన ప్రతిరోజు ప్రతిరోజు కొన్ని ఆత్మలన్నా మనము సైతాన్ చేతుల నుంచి విడిపించి వాళ్ళని స్వాధీనం చేసుకొని మనం వాళ్ళను కూడా ఆకాశ నక్షత్రం వల్లే మనం తీర్చిదిద్దుతున్నాం ఎందుకంటే దేవుడు మనకు అభిషేకం ఇచ్చిండు దేవుడు మనల్ని అట్లా వాడుకుంటుండు కాబట్టి ఇంకా ఆ సేవ మనం విస్తరింపులో రావాలని ప్రార్థన చేయాల ఇంకోటి చూడచ్చుటో రోమ ఆర్ల ఆర్ల పన్నెండు కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనన్న మీ శరీరము పాపముని ఏలని యొక్కడి అయితేనే దురాశలు ఇక మనకు తెలుసు కదా మన ప్రార్థన చేసినప్పుడు అంట ప్రభా శరీర నాలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపు డమ్మైన ఆశను కుట్టివేయండి ఈ సైతం ఏం చేస్తుందంటే మన శరీరాలకు దురాశలు ఆశలు కలుగజేస్తుంది ఆశలు కలగజేసి చావుకు అంటే ఆశలు తీరకపోతే మనలో నిరాశ వస్తుంది నిరాశ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము కొన్నిసార్లు దేవుని నుంచి కాబట్టి అట్లా జరగకుండా ఇక్కడ ఏమంటుండు కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైన మీ శరీరం మందు పాపమన్ను మనము ఏలనీయొద్దని ఇక్కడ ప్రభు చెప్తుండే కదా ఇంకోటి ఏషియా ఫార్టీ త్రీ ఫోర్ లో చూడు నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడవైతివి నేను ప్రేమించుచున్నాను కనుక నీకి ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను ఇక్కడ ఏమంటుడు నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడవైతివి మనం ఏం చేయాలా దేవుని దృష్టికి ప్రియుడై ఉండాల ప్రియుడై ఉండాలంటే ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయాల ఆయన ఆయనకు చెప్పిన పనులు మనం చేయాలా కుడికి కానీ ఎడమ కానీ తిరగకుండా ఆయన చెప్పిన పనులు మనము చేయాల అప్పుడు దేవునికి మనం ఏమవుతా గనుడ గను గనుడు నేను ప్రేమించు చున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను ఇచ్చేదాను మనము ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుడు మనకు మనుషులను అప్పగిస్తాడు అనేక నశించిపోతున్న ఆత్మలను అప్పగీస్తాడు కాబట్టి మనము ఆ దేవుని మాటకు లోబడి ఆయన చిత్తనుసారంగా మనము జీవించాల ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం దేవుని చిత్తాను చిత్తానికి లోబడి ఉండము మనుషుల చిత్తానికి లోబడి ఉంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగలేదు అనుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తాడు ఏమేమి తినాలా ఏమేం తినొద్దు అంటే అన్ని శ్రద్ధగా వింటాం మనం అన్ని శ్రద్ధగా విని డాక్టర్ చెప్పిన మాట పాటిస్తాం ఆయన చెప్తాడో మనం అట్లా వింటాం ఆయన ఏది తినొద్దు అది తినం ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలంటే అది వేసుకుంటాం ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా మనం వేసుకుంటాం ఎందుకు మనం బాగా కావాలని కానీ ఇక్కడ దేవుడు కూడా మనకి ఏం చేస్తున్నంటే కొన్ని ఇస్తున్నాడు కొన్ని కొన్ని మనకు దిబ్బంధనను మనకు చూపిస్తున్నాడు మనం ఎట్లా ఉండాలా ఎట్లా ఉండకూడదని మనకు చూపిస్తున్నాడు కాబట్టి దాని ప్రకారంగా నడుస్తే డాక్టర్లు ఇచ్చిన మందులతో మనం ఎట్లా మంచిగా అవుతాము దేవుడు చెప్పిన వాక్యం ద్వారా మనము అట్లా నడుచుకుంటే దేవుడు మనకు మనం ఏం చేస్తాం మనల్ని పట్టే జాలరుగా దేవుడు మనల్ని తయారు చేస్తాడంట ఇంకోటి రెండో సమయాలు ఏళ్ల పదకొండు చూడండి ఏళ్ళ ఏళ్ల పదకొండు నీ మీద నీకు జయం ఇచ్చి నీకు నమ్మది కలగజేసి ఉన్నాను మరియు యోహో అనగు నేను నీకు తెలియ తెలియజేయనది ఏమనగా నీకు సంతానము కలిగే ఇక్కడ ఏమంటుడు శత్రుల మీద దేవుడు మనకు విద్యాన్ని ఇస్తుండంట దేవుడు మనకు విద్యాన్ని ఇస్తుడు శత్రుల గవిని కూడా స్వాధీన పరుచుకునే అభిషేకం మన అందరికీ ఇస్తుండు కాబట్టి ముఖ్యంగా మనం సేవలో వాడబడాలా ఆయన చెప్పిన మాట మనం జీవించాలా దేవుడు చెప్పిన మాటకు మనం కుడి కానీ ఎడమకు కానీ తిరగడానికి వీల్లేదు ఇక్కడ ఇంకోటి ఏమంటుండంటే ఏషియాల ఫిఫ్టీ నైన్ల వన్ ఏమంటుండంటే ఏషియా ఫిఫ్టీ నైన్ రక్షిప నేరకున్నట్లు యహో వాస్తము కుర్చ కాలేదు విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములో మీకును మీ దేవునికిని అడ్డంగా ఇక్కడ ఏమంటుండో ఏష ద్వారా ఏమంటుండో రక్ష దేవుడు మనల్ని రక్షింపకుండా ఆయన చెయ్యి కూర్చో మనం చేసే ప్రార్థన వినకుండడానికి ఆయన ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములో మీకును దేవునికిని అడ్డముగా ఉన్నది అని అయితే ఇక్కడ ఏమంటుండో మనము ఆ అర్థమైన గోడని తొలగించుకోవాల మనకు తెలివేది మనం చేసేది మనకు తెలివేది కానీ దేవునికి బాగా తెలుసు దాంట్లోనే జపాన్ని అలా మూడు మూడో మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగులో ఏమంటుంది చూడు ఇజ్రాయేల్లో మిగిలిన వారు పాపం చేయరు అబద్ధమాడరు కపటములాడరు నా నాలుక వారి నోటనుండదు వారి ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందరు ఇక్కడ ఏమంటుడు ఇజ్రాయేల్ మిగిలిన వారు అంటే పరిశుద్ధ గుంపు పరిశుద్ధమైన గుంపు ఏం చేయరంట పాపం చేయరంట అబద్ధం ఆడరంట కప్పటము నాలిక వారి నోట ఉండదు వారికి ఎవరు భయం లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందరు అయితే ఇక్కడ దీని విషయంలో ఏమంటుడు ఒక చిన్న గుంపు పరిశుద్ధమైన గుంపు వాళ్ళు ఏం చేస్తారో అబద్ధం ఆడరంట అబద్ధం ఆడకుండా ఉండడానికి కప్పటం నాలిక ఉండకుండా ఉండడానికి సైతాను మనల్ని వదులుతనా సైతాన్ వదలడు సైతాన్ మనతోనే ఉంటాడు సైతాన్ మనతోనే ఉండి పాపం ఎప్పుడు చేపియాలా అవతోనే పాపం చేపిచ్చి దేవుని మహిమ కూలిపోయినాం ఇక్కడ పరిశుద్ధంగా ఉండ ఉన్నా ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మిగిలిన వారు పాపం చేయరు అబద్ధం ఆడరు అయితే సైతాను మనల్ని ఎప్పుడు పాపంలో పడేయాలని చూస్తుంటుంది అయితే ఇక్కడ మనం యోసేప్ కూడా యోసేప్ కూడా ఏం చేశాండు పాపం పాపం చే చేకి ఫ్ దగ్గర నుంచి పారిపోయిండు పాపం అనేది ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏం చేసిండు ఫరో దగ్గర నుంచి అక్కడ అక్కడ నుంచి ఆయన పారిపోయిండు అట్లనే మనకు పాపం అనేది అబద్ధం అన్నది ఆ గోడ అన్నది పాపం అనే గోడగా అన్నది అబద్ధం అన్నది మనకి ఎదురు వస్తే మనం ఏం చేయాలా పారిపోవాలా పారిపోవాలంటే మన పరిశుద్ధమైన గుంపులో ఉంటేనే ఆ పని జరుగుతుంది అప్పుడే మనం ఈ పాపము చెయ్యము అబద్ధం ఆడము కపడము ఏ ఎలాంటి పాపం మనం చేయకుండా ఉంటాం పాపం అనేది మనని ఏళ్తనే ఉంటుంది అబద్ధం అనేది ఏల్తూనే కాబట్టి మనము దాని నుంచి పారిపోవాల మనం పారిపోవాలంటే నిత్యము మనం దేవుణంలో ఉండాల దేవుని పరిశుద్ధాత్మ పొందుకోవాలా ఆయన ఆయన కొరకు మనం జీవించాలా ఆయన వాక్యం సారంగా మనం నడవాల నడిస్తే అప్పుడు మనం ఏం చేస్తాము ఆ పాపం అనేది మనకు తగిలిన ఏది తలిగినా కపటం అనేది తలిగినా ఏది దోషం మన తలిగినా కూడా అది మనకు దేవుడు పరిశుద్ధాత్మ మనకు చూపిస్తాడు కాబట్టి దాని నుంచి మనం పారిపోతే ఆ పరిశుద్ధమైన గుంపులో మనము దేవుని కొరకు వాడబట్టు ఆయన కొరకు మనము జీవిస్తాము ఇంకా దాంట్లో మొదటి సమయంలో పన్నెండు ఇరవై నాలుగు చూడండి ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేశానో అది మీరు తలుచుకొని మీరు యహోవ ఎందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించట ఆవశ్యక్యం ఇక్కడ ఏమంటును ఆయన మన కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేసిండు ప్రతిరోజు దేవుడు మనకు ఒక గొప్ప కార్యము చేస్తున్నాడు కాబట్టి మనం ఆయన కొరకు జీవిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమంటుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి పాపం పెట్టి నిష్కపటమైన మనసు ఉండకుండా మనం ఏం చేష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించాల ఇక్కడ ఏమంటున్నావు మనము పూర్ణ హృదయంతో ఆయనని సేవించాలి అప్పుడు దేవుడు మన జీవితంలో ప్రతిరోజు గొప్ప కార్యాలు చేస్తాడు సామెత గ్రంథం ఇరవై రెండు ఇరవైలో ఒకటి ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయను మద్యము అల్లరి పుట్టించును గాని దాని వశం వారందరూ జ్ఞానం లేని వారు ఇక్కడ ఏమంటుండో కొంతమంది చెడు అలవాట్లకు ఉంటారు కాబట్టి వాళ్ళు జ్ఞానం లేని వారై ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మనము భారంతో ప్రార్థన చేయాలా వాళ్ళ గురించి మనం భారంతో ప్రార్థన చేస్తే దేవుడు మన మొరును వింటాడు మళ్ళా వాళ్ళకు సహాయం చేస్తాడు కాబట్టి ఇక్కడ ఇంకోటి కీర్తన నైన్టీ సెవెన్లెవెన్ నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ వృద్ధుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది అయితే ఇక్కడ మనం నీతిమంతులుగా ఉన్నాం కాబట్టి మనం చిన్న గుంపులో ఉన్నాం కాబట్టి మనం పాపంలో పడకుండా పాపం మన దగ్గరకు వచ్చి మనం కదిపినా కూడా మనం ఏం చేయాలి మనం ఏం చేస్తున్నాము పారిపోతున్నాం కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు మన జీవితంలో వెలుగుని ప్రసాదిస్తుండు మనం యథార్థంగా ఉన్నాం కాబట్టి మనం చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడు విజయం ఇస్తాడు ఆనందం ఇస్తాడు మన ఎక్కడ దేవుని వాక్యం అనేది మనం విత్తుతామో అక్కడ ఫలించే ఫలించే వృక్షంగా ఫలింపు మన జీవితంలో జరుగుతుంది కాబట్టి అట్లా ఇతరులు మారి మన దేవుణంలో వస్తే మనకు ఆనందము దేవుడు పట్టజాల ఎంత ఆనందం మనకు ఇస్తాడు కాబట్టి మన ఏంచే మనం అటువంటి చిన్న గుంపులో ఉన్నాం కాబట్టి మనం పాపంలో ఉండకుంటా దేవుని యొక్క సహాయం చేత ప్రతి దాంట్లో మనకు విజయం ఇచ్చి దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు ఇచ్చిన వాక్యం దీవించింది స్తో తండ్రి ఈసు ప్రభానికి వంద నాలుగు రజ నీ వాక్యం చేత మాట్లాడినవు తండ్రి నా ప్రభానికి వంద నాలుగు రజ ఈ వాక్యం ఫలింపజేయుటకు నువ్వు సహాయం చేసి నీ నామనికి మహిమ తెచ్చుకోమని ఏసు నామడుచున్నాను తండ్రి ఆ మీన్వి పెద్ద అంశాల గురించి ప్రార్థించండి ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపమైన జీవం వల్ల దేవా ఇసు ప్రభా నీకెంతో వందాలనైనా నినానుడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధుడైన దేవా నీకేస్తు కుల స్తోత్రమైనా నా దేవ నా ప్రభా ఈ గడిచిన కాలం కాచి కాపాడి మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జీ లెక్కలు నిలబెట్టుకునేందుకే నీకు ఎంతో వందాలు ప్రభావ ఈ యొక్క సాయంకాల మీ పాదాల దగ్గరికి వచ్చిన మీ వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఆదరించిన ప్రభ నీకెంతో వర్ణాలు అర్పించుకుంటున్నాం అయినా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వర్యం ఇక యుగంలో నీకే కలుగును కాక అలలుయ నా దేవ నా ప్రభావ మీ కృపలో మరోసారి నైనా మీ సన్నిధి మేము తీసుకొస్తుందిగా ప్రభావ మీరు మాట్లాడమని ప్రార్థిష్టమైన మీకు ఆత్మకార్యం జరిగించండి నా దేవ మా దేశంలో ఉన్న పతి ఉన్న పతి ప్రజలందరూ ప్రభా రక్షణ పొందాల ప్రభా ప్రభా మా దేశ రక్షణ కొరకు మేము ప్రార్థిష్టమైనా మా దేశంలో నా అందరూ ప్రభా రక్షణ బంధాల ఒక ఆత్మ కూడా నశించుకోవద్దు ప్రభావ ప్రతి ఒక్క రక్షణ బంధాల సహాయపడమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభా నా తండ్రి ఎక్కడైతే ప్రభావ సువార్థ ప్రకటించబడలేదో ఆ ప్రాంతాల్లో సువార్థ ప్రకటించబడాలా ప్రతి ఒక్కరు మారుమల్ స్పంది రక్షింపబడాలని మీకు రుపద ఆ రీతిగా ప్రభావ పడిపోయిన సేవకుల గురించి మేము ప్రార్థిష్టమైన ఒకప్పుడు వెలిగింపబడ్డ వాళ్ళు తిరిగి ప్రభా ఇచ్చేవరి అంత్య దినాలలో ప్రభా తిరిగినైనా మీకు సన్నిధులకు వచ్చి అయినా మీ కొరకు రోషం కలిగి జీవించాలని సహాయపడండి ఈ రాతి కలసంలో పత్తి బిడ్డ మీరు దర్శించండి మీరు మాట్లాడండి ప్రభావ నైనా ఇస్స తిరిగి ప్రభావ మీ సదులో నిలబెట్టండి మీరు గొప్ప సాక్షులుగా ఆ నిలబెట్టుకొని మీ మహిమర్ధమై నిలబెట్టుకోమని ప్రార్థమైనా మీ సేవలో నైనా సువార్తలో మళ్ళా అయినా ఒక్కొక్క అవకాశం ఇచ్చి ఓ ప్రభావ సహాయపడమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభా బ్లెసిస్ ఇస్తారు గురించి మేము ప్రార్థిష్టమైనా బ్లెసిస్ ఇస్తారు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆ కంటి ఓ ప్రభా సంపూర్ణంగా వచ్చేలాగని మీ కృప తె కలువరిసిందంగా మీరు పొందిన గాయలలో స్వస్థత ఎందుకు నవ్వ ప్రతి కంటి చూపులో ప్రవ ఆ గుడి తన వెతున్న ప్రతి దురాత్మలను ఏ సుకరిస్తున్న గద్దిస్తున్నాం విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా ఆ కంటి చూపు మీరు తాకండి ప్రభా సంపూర్ణగా ఒక చూపు మీరు అనుగ్రహించండి స్వస్థపచ్చండి ప్రభా నా దేవన తండ్రి మీరు పొందిన గాయల స్వస్థతుంది ప్రభా అవిడ్డ సంపూర్ణ పూర్ణ స్వస్థ ఆ కుటుంబం రక్షణ పొందాలా ఆ బిడ్డ మీ సేవ చేయాల ప్రభావ అనేకలు శువార్థ ప్రకటించాలైన మీ మహిమర్ధమై నిలబెట్టుకోమని ప్రార్థిస్తుంది కుటుంబం రక్షణ పొందాల సహపడండి అయినా ఆ రీతిగా ప్రభా దక్షి గురించి మేము దేవా బాబు గురించి మేము ప్రార్థిష్టం మీ కృపలో జ్ఞాపకం చేసుకుండా అయినా నా తండ్రి అక్కడ ఇన్సులిన్స్ బాడీలో రిలీజ్ కావాలా ప్రభావా షుగర్ లెవెల్ సంపూర్ణంగా నార్మల్ కావాలా ప్రభావా తండ్రి ఆ ఇన్సులిన్స్ రిలీజ్ చేయకుండా ఆటంకపోతున్న ప్రతి చీకటి దురాత్మలను ఎస్సు క్రీస్తున్న గర్దిస్తున్నాం పిచ్చి పెట్టి వెళ్ళిపోతే సంపూర్ణ స్వస్థాన్ని గురించండి ప్రభావ ఆ బాడీలో ఇన్సులిన్స్ రిలీజ్ కావాలా ఆ షుగర్ లెవెల్ సంపూర్ణంగా నార్మల్ కావాలా తండ్రి మీరే స్వస్థ మీ మహిమార్థమ నిలబెట్టుకోమని ప్రార్థిష్టం అతిగా ప్రభావ నైనా కుటుంబంతో రక్షణ బంధులైన మీ కృప తెచ్చండి నశించిపోతున్న ఆత్మల కొరకు మేము ప్రార్థిష్టమైన ఈ లోకంలో ఎంతో మంది నా తండ్రి నశించిపోతున్నారు ప్రభా రక్షణ మార్గంలో లేకుండా చనిపోతున్నారు అయినా ఎన్నో ప్రాంతాల్లో ప్రభా నైనా ఎంతో మంది రోగాలతోని ప్రభా అయినా సమస్యలతోని ఎంతో మంది ప్రభా నశించిపోతున్నారు ఆ బిడ్డలందరినీ మీ పాదల దగ్గర ఎత్తిపడుతున్నాం ప్రభా నైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ కనికిర మా బిడ్డలపై చూపించినైనా ఒక ఆత్మకుడు నశించిపోకుండా ప్రభా పతి దానికి ప్రభా పరిష్కారం వాళ్ళు భూ ప్రభా మీ కృప అను అనుగరించమని ప్రార్థిష్టం అలాంటి వాళ్ళ ప్రభా ఆదరించేలాగా ప్రభా నైనా శుభార్త ప్రకటించేలాగానే మీ కృప దయచ్యమని ప్రార్థిష్టం గొప్పది ఒక ఆత్మ కూడా నశించిపోతు ప్రభావ ప్రతి ఒక్కరి కొరకు ప్రభావ మీకు రక్తాన్ని కాచిన సెలవు మీద ప్రభావ కాబట్టి నైనా ఎవరు నశించిపోకుండా ప్రభా ప్రతి ఒక్కరు రక్షణ పొందేలాగా మీ కృప దైచ్యమని ప్రార్థిష్టం ఆర్థిక ప్రోవా హాస్పిటల్ ఉన్న వాళ్ళ రోగులు ఎంతో మంది రోగాలతో బాధపడుతున్నారనైనా ప్రతి హాస్పిటల్స్ గురించి మేము ప్రార్థిస్తాం ప్రతి హాస్పిటల్స్ ఉన్న ప్రతి ఒక్క రోగాలను ఓ ప్రవర్తాన్ని రకరకాల రోగాలతో బాధపడుతున్నారనైనా ప్రతి ఒక్క బిడ్డకి సంపూమైన స్వచ్ఛత ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున కలుగును కాక అలరియా ప్రతి ఆటంక దురాత్మ ప్రతి చీకర్ శక్తులు మీరు గద్దించండి ప్రభావ ప్రతి హాస్పిటల్స్ ఉన్న ప్రతి రోగులు ఏసుక్రీస్తున్న స్వచ్ఛత పొంది డిశ్చార్జ్ అవను కాక ప్రభావ మీరే సహాయపడండి అయినా ఆత్మకార్యం జరిగించండి ప్రతి బిడ్డ మీరు స్వస్థపరచండి ప్రభావ లు క్షమించండి వాళ్ళ పట్ల మీ కనికరి చూపించి ఆ బిడ్లకు రక్షణ మార్గం దైత్యమని ప్రాదిష్టమైన ఆ రీతిగా ప్రభా నా దేవన తండ్రి ప్రతి సంఘం ప్రభా అయినా శిష్యులను తయారు చేయాల ప్రభావ ప్రతి ఈ చివరి దినాల్లో ప్రవ నైనా ఎస్ఐ తండ్రి అనేకులు సేవకులు తయారు కృప దైత్యనైనా పరిశుద్ధులకు తండ్రి వేసయ్య ప్రతి ఒక్క బిడ నూటగా మీరు అభిషేకించి మీకు మైమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం పరిశుధాత్మ అభిషేకం ప్రతి బిడకు మీరు అనుగ్రహించినైనా నా దేవా నా తండ్రి నీకు ఎంతో వందాలు ప్రభావ ఆ రీతిగా ప్రభావ కే సేవకులున్న అందరి గురించి మేము ప్రార్థిస్తాం వ్యక్తిగతంగా ప్రభా అయినా ప్రతి బిడలు మీరు దర్శించి మీరు బలపరచండి అయినా ఎసయ్యా మీకు సువార్తను అనేకలు ప్రకటించాలా ప్రభా అయినా ఇంకా ఎక్కడ ప్రాంతాల్లో ప్రభా ప్రకటించబడలేదో ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలా కొత్త స్థలాలు పెళ్ళాలా ప్రభా మీరే సహాయపడమని ప్రార్థిష్టం మీ ఆత్మ నడిపింపుదించమని ప్రార్థిష్టమైన సమస్త జనులకు ప్రభ స్వార్త ప్రకటించేలాగానే మీకు కృపదయించేయండి ఆ రీతిగా ప్రవ విజ్ఞాపన ప్రార్థన ప్రతి ఒక్కరు విజ్ఞాపన ప్రార్థన చేయాలా ప్రవ అనేక ఆత్మల కొరకు ప్రవ న తండ్రి శ్రేయ న తన్ని ప్రార్థనలు మేము పోరాడాలా నశించిపోతున్న ఆత్మల కొరకు మేము కన్నీరు విడిచి ప్రార్థించాలా అలాంటి కన్నీటి ప్రార్థనలు మాకు నేర్పించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవన తండ్రి నా తని అలాంటి ప్రసవ వేదన మీరు మాకు దయచేమని ప్రార్థిష్టమైన విజ్ఞాపనతో ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో ఓ ప్రభావ విజ్ఞాపనం ప్రార్థించేలా ప్రభావ ప్రతి ఒక్కరి కొరికి మేము ప్రార్థించాలా ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారి ఓ ప్రభ నిలకడగా ఉండాలి అని ప్రభ ఒక్కరు ప్రభ మీ సత్యంలో నిలబడి సత్యాన్ని గ్రహించి స్వీకరించి ప్రభావ ప్రకారంగా నడుచుకొని అనేకులు ప్రకటించేలాగనా ప్రతి ఒక్క బిడనైనా సంపూర్ణంగా తయారు మీ కృప దైచనైనా నాతో వారైతే మేమందరం ప్రభావ కలిసి ప్రార్థించేలాగన సహాయపడమని ప్రార్థిష్టమైన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన మీకు చేయాలా ప్రభా అలాంటి ప్రార్థన జీవితం ప్రభా ప్రతి బిడ కలిగి ఉండేలాగానే మీ కృప దైత్యమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభా సంతం లేని వారి గురించి మేము ప్రార్థిష్టమైనా ఎంతవరికైతే సంతానం లేదో ప్రభా గర్వఫలం మీరు ఇచ్చే బహుమానం లేనా ప్రభా బహుమానం ప్రభా మీరు అనుగరించమని ప్రార్థిష్టం ఎవరికైతే సంతానం లేదో ప్రతి ఒక్క బిడకి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వాళ్ళ గర్వఫలం ఫలించిన నా దేవ మీరే సహాయపడండి అయినా నా తండ్రి మీ ఆత్మకార్యం జరిగించండి ప్రతి బిడ మీ దర్శించండి ప్రవ ప్రతి గర్భాన్ని మీ తెరవండి ప్రవ నైనా ప్రతి ఒక్కరు ప్రభ మీ బహుమానం పొందుకొని మీ మహిమర్థమై ఆ మీ కృప దండి అయినా గొప్ప దేవాల హృదయవాల్చి మీరు తీర్చమని ప్రార్థిస్తాం మీ కృప వాళ్ళందరూ చేసుకోండి అయినా ఆ రీతిగా ప్రవ్వ నైనా నిరుద్యోగాలు ఉన్న ప్రభావ ఎంతో మంది ప్రభా ఉద్యోగం లేక ప్రభావ పని పాటలు లేక ప్రభావ ఎంతో మంది ప్రభా బాధపడుతున్నారైనా కుటుంబ పోషణ లేకుండా ఎంతో మంది పనితోని ఎంతో బాధపడుతున్నారనైనా వీళ్ళందరి గురించి ప్రార్థిష్టమైనా ప్రతి ఒక్కరికి ప్రభా ఉద్యోగం ప్రతి ఒక్కరికి పనిని మీరు అనుగరించమని ప్రార్థిష్టమైనా నాదేవా మీ కనికరిం చూపించమని ప్రార్థిష్టం ఆర్థిక స్థితిలో ప్రభావ వాళ్ళని ఏవనెత్తమని ప్రార్థిష్టమైనా ప్రతి అవసరత మీ మహిమలో తీర్చమని ప్రార్థిష్టం ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రభా ప్రతి దశలోనైనా నేను మహిమపరచాలని మీకు కృప దయించమని ప్రార్థిష్టం ప్రతి ఒక్కరి ఉద్యోగాలు అనుగ్రించండి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు పోకుండా ప్రభావాళ్ళు స్థిరంగా ఉండలాగే మీకు రూపదయించమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా ప్రభా అయినా వివాహం గురించి మేము ప్రాదిష్టమైన ఎవరైతే ప్రభా వివాహం కానీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ప్రభావ వివాహం జరగల ప్రభా అయినా వివాహం అన్ని విషయంలో ఘనమైంది ప్రభ ఆ ఘనమైన కార్యము ప్రవా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ సమయంలో జరుగులాగా మీకు రూపదయించండి ఎలాంటి మానవ తలంపులు ఉపయోగించే ప్రభావ ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థిష్టమైన ప్రతి ఒక్కరు వివాహం విషయంలో మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభావ ఆలస్యం కాకుండా ప్రభావ వాళ్ళ జీతాలు త్వరగా సెటిల్ కావాలా మీ పనులు నిమగ్నం కావాలా ప్రభా నా తాన్ని ఆ రీతి మీరు సహాయపడమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభా ఎవరైతే వివాహాలు చేసుకుని ప్రభ విడిపోయిన వాళ్ళు ఉన్నారో ప్రభావ ఆ బిడ్డల గురించి కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునైనా వాళ్ళందరూ ప్రభ తిరిగి జీవితాలు కట్టబడలాగినా ప్రభావ మీద స్థిరం మనసు కలిగి ఓ ప్రభావ ఏక హృదయం ఏకాత్మ కలిగి ప్రభా కలిసిమెలిసి భార్యపడతారు కలిసినైనా మీ సేవ పరిచర్యలు ముందుకు పోలాగిన మీ కృప తె ఇచ్చండి ఎవరైతే విడిపోయిన వాళ్ళు ఉన్నారో ప్రభా బిడ్డలందరూ మీ జ్ఞాపకం చేసుకునేనా వాళ్ళ పట్ల మీకు కనికర్యం చూపించి ప్రతి ఒక్కరు ప్రభా నతన్ని వాళ్ళ జీవితాలు తిరిగి ప్రభా కట్టబడలాగానే మీ కృప దండి అక్క మధ్యలో పనిచేసిన దుష్టాత్మ అందక దయ్యాలను యేసు క్రీస్తున పాతాలలో బంధిస్తున్నాను దుష్టాత్మ విషపెట్టి వెలుపు దురాత్మని కాజ్ఞాపిస్తున్నాను ప్రభావ ప్రతి కుటుంబంలో సమాధానం దచ్చిందైనా ఒకరికొకరు తగ్గింపు జీవితం కలిగి ప్రభా సమాధానం కలిగి ప్రభా వాళ్ళ ముందు పోలాగైనా మీ కృపదయించమని ప్రార్థిష్టమైనా ఆ రీతిగా ప్రభావ పిల్లల గురించి మేము ప్రార్థిష్టమైనా బాల్యం నుంచి ప్రభావ బిడలనైనా మీ శిక్షలో మీ బోధలో పెంచబడాలా ఎట్లా పెంచాలో తల్లిదండ్రులు జ్ఞానం తెలిచే ప్రవ్వ మీ భయభక్తుల పిల్లలు పెరగాల చిన్నతరం నుంచి ప్రభావ అప్పుడు పెద్దవారిని ఎప్పుడు వాళ్ళు తప్పిపోరేని వాకింగ్ చెప్తుంది ప్రవ్వ ఆ రీతికైన ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభావ మీ వాక్యంలో పెంచేలాగిన తల్లిదండ్రులకు ఆ జ్ఞానం తెలివితే బుద్ధి దాని ప్రార్థిష్టం పశుదాత్మకారి మీరు జరిగించిన అయినా నీకు ఎంతో అందాలి ప్రభావా పరిభక్తులు మీ వాక్యం ప్రకారం వాళ్ళు నడుచుకునేలాగిన ఒకనొక దినం ప్రభావా భవిష్యత్తుకి దీవించబడాలా మరియు విశేషంగా మీ పరిచర్లో ముందుకు వెళ్ళాలా ఆ రీతిక ప్రభావ పెంచేలాగానే మీ కృప దయచేయండి ఆ రీతిక ప్రభావ యోనస్తుల గురించి మేము ప్రార్థిష్టమైనా యవనస్తులందరూ ముఖ్యంగా ప్రవ తల్లిదండ్రులు మాట వినాలా లోబడి జీవించాలా పరిభక్తులు కలిగి ఉండాలా నైనా ఇస ఎలాంటి చెడు సాహసాలకు అలవాటు పాడుకున్న ప్రవా ప్రేరేపించకుండా ఆ రీతిగా ప్రతి సమయంలో వాళ్ళు ఓ ప్రవా పోగొట్టుకోకుండా వారు వారి చదువు పట్ల ప్రభావ ఆసక్తి కలిగి ఆలోచన కలిగి చదువులో ముందుకు పోలాగిన మీకు రూప దైత్యం ప్రభావ మరియు విశేషంగా మీ అందో భయంభక్తం కలిగే జీవితం దయచేని మీ వాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకొని మీ కొరకు జీవించాలా మీ నామాన్ని ప్రకటించాలా అనే మీకు దైత్యం ఆ బిడెల భవిష్యత్ దీవించని ప్రభావ ప్రతి సైతం బంధకాలించి అబిడ్లకు విడతలు దయచేసి ప్రతి ఒక్కరు ప్రభావ మీ కాడి మూసే కృప దైత్యం అని ప్రాధిష్టమైన ఆ బిడెళ్ల నెక్స్ట్ జనరేషన్ గొప్ప దైవజన్యులు తయారవ్వాలని మీ కృపదైత్యనైనా అరీతిక ప్రభా ఆర్థిక స్థితులు ఇబ్బందుల గురించి మేము ప్రాదిష్టమైన ప్రభా ఏ కుటుంబాలైతే అప్పులు బాధలు ఉన్నారో బాబా ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నారు అప్పలందరి గురించి మేము ప్రార్థిష్టం మీ కృపలో జ్ఞాపం చేసుకోండి అయినా మరొక అవకాశం అనుగరించి అప్పుల నుంచి ప్రభావ అయినా వాళ్ళు తీర్చేలాగిన మీ కృప అనుగరించి మనం గొప్ప దైవానికి ఎంతో వందా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ ఆ రీతిగా ప్రభా ప్రతి ఒక్కరూ మీరెందు బహుగా ఫలింప ఫలించి ఆశ్రయింపబడి ప్రభా నేను మహింపరచలాగిన వారి పట్ల నూతనమైన కార్యాలు మీరు జరిగించి మీ మహిమార్థమై నిలబెట్టుకోవాలని ప్రారంం ఆ రీతిగా ప్రభావ ప్రతి కుటుంబ సభ్యులందరూ ప్రవాహ ప్రార్థనలో వాక్య ధ్యానంలో ప్రభావ మీ సన్నిధులు గడపాలా ప్రభావ కుటుంబ ప్రార్థనలు జరగాల ప్రభావ ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలా ప్రభావ ఏ దుష్ట శక్తులు పనిచేయకుండా ఆ కుటుంబంలో సమాధానం లేకుండా ప్రతి దురాత్మలను ఏ సుకరిస్తున్నాలో గద్దిస్తున్నాం విడిచిపెట్టే వెళ్ళిపో ఏ కుటుంబంలో నువ్వు పనిచేయడానికి ప్రతి కుటుంబం ప్రభావ సమాధానం కలిగింది మీద భయం భక్తి కలిగే జీవితం కలిగి ఉండాలని సహాయపడండి ఒకరికొక ఐక్యత ప్రేమ శాంతి సమాధానం కలిగి ఉండలాగానే మీకు కృపదించండి వారి జీవితంలో నూతనమైన కార్యం ప్రతి కుటుంబం ద్వారా జరిగింది మరి విశేషంగా కుటుంబం అంతా పరిచయలో ఉండేలాగానే మీకు ఆ రీతిగా ప్రభా నందన్ సాయిబాబు గురించి మేము ప్రాదిష్టమైన అవిడ ప్రభ ఇన్ఫెక్షన్ తో ఓ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రభా అవిడ మీరు ముట్టి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దచ్చేవని ప్రాతి ప్రతి దురాత్మచీకర శక్తులను సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామన కుటుంబంతో రక్షణ బొందాల వారి పాపం క్షమించి మీ కనికరం చూపించి వాళ్ళంతా రక్షణ బృందాలను మీ కృప తెచ్చండి ఆ రీతిగా ప్రభావ శృతి శిస్తల గురించి మేము ప్రాదిష్టమైన నా గాల్ బ్లాడర్ లో ప్రభావ నా తండ్రి స్టోన్స్ ప్రవ రాళ్ళు ఏసు క్రీస్తుల కరిగిపోల ప్రభావ అయినా మీరు ముట్టి స్వస్థపచ్చమని ప్రదిష్టమైన నా దేవ సంపూర్ణ హీలింగ్ తెచ్చండి కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా మీ మీ కృపలో మరోసారి ప్రభా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళంతా రక్షణ బంధువులాగైనా మీ కృప దాన్ని ప్రార్థిష్టం ఆ రీతిక ప్రభావ గిద్దుని బాబు మేము ప్రార్థిష్టమైనా అయినా ఇస్తు ప్రభ బిడ్డ మీరు ముట్టండి ప్రభావేవా ఏ సమస్యతో ఏ బాధతో బెడ్డ బాధపడుతున్న ప్రభ మీరు ముట్టి స్వస్థపరచండి సంపూర్ణ హీలింగ్ దండి అయినా మీ సేవలో వాడుకోండి నూతనమైన అభిషేక్ మన గురించి మీ మహిమర్థమే నిలబెట్టుకోమని ప్రార్థిష్టం ఆ రీతిక ప్రభావ లక్ష్మ గురించి మేము ప్రార్థిష్టమైన గర్భసంచల ప్రభావ గడ్డలు మరియు ఊప్రవ మూత్రపిండాలు ఇన్ఫెక్షన్ తో ఉన్నందు ప్రభావా ఎంత ఇలాంటి ఆపరేషన్ జరగకుండా ప్రవా నైనా మీరు ముట్టి స్వస్థపచ్చమని ప్రార్థిష్టమైన గొప్ప దేవన తండ్రి ఆ ప్రతి గడ్డలు ఏసుక్రీస్తున్న ఖరిగిపోనుగాక ఆ గడ్డలు అనారోగ్యత ఉన్న ప్రతి ఆ గర్భసంచలో ప్రతి చీకటి శక్తులను ఏసుక్రీస్తున్న కద్దిస్తున్న ప్రతి చీకటిని పారదొలుతనం ఏసుక్రీస్తున్నాను తండ్రి మీ వెలుగు ప్రసరింప చేయండి ప్రతి అవయానికి ప్రవ్వా మీరే స్వస్థపచ్చాన్ని మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం అరీతిక ప్రవ కుటుంబ అంత రక్షణ పొందాలని మీకు కృపద ఇచ్చండి ప్రేమిలో మా శిస్థుల గురించి ప్రార్థిష్టం గొంతులో ప్రభావ గడ్డ ఉంది ప్రభావ అవిడ సంపూర్ణ స్వస్థతను అలగించండి ఆ గడ్డలు ఎల్స్ క్రీసిన వాళ్ళు నా తండ్రి మీద మీ మయమర్దము నిలబెట్టుకోండి ఆ పాప గురించి మేము ప్రారంభిష్టమైన పిట్స్ మరియు నరాల బలతో బాధపడుతున్న ప్రభావ అయినా అప్పుడే మీరు సంపూర్ణంగా ఆ కుటుంబం వాళ్ళు చేసిన ప్రతి పాపము క్షమించినైనా మీ కనికేలను చూపించినైనా ఆ కుటుంబంతో రక్షణ పొందాలా ప్రభా అప్పుడే మీరు స్వస్థ పచ్చి మీ మహిమార్థమే నిలబెట్టుకోమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభావ సుందర నుంచి మేము ప్రార్థిష్టమైనా లివర్ సమస్యతో బాధపడుతున్న ప్రభావ చెడు అసలం నుంచి ప్రభావ విడుదల పొందాలా పోతే వాళ్ళ పాపములు క్షమించినైనా మీ కనికీరం చూపించి దేవా అక్కడ ఆల్కహాలి స్వీట్ ఆ దృష్టాత్మని వేసి క్రీస్తున్నావు గద్దిస్తున్నాం విచ్చిపెట్టి వెళ్ళిపోతానా ఆ తాగుబుతి దురాత్మని పాతాలలో తండ్రి సమకు విడుదల ఇచ్చినైనా వాళ్ళ పాపములు క్షమించినైనా మనకు అవకాశాన్ని గరించండి స్వస్థపచ్చండి మంచి ఆరోగ్యం దయచేసి మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థించండి ఆ రీతిక ప్రభావ రేణుకా శిస్థి గురించి మేము ప్రార్థిష్టమైన మంచి అరుగుదల దేండి మంచి ఆరోగ్యం దచ్చేయండి ఓ ప్రభ మీ పరిచయలో బలంగా మీ సేవలో వాడుకుని ప్రభావ నూతనంగా అభిషేకించి మీ మహిమార్థమే నిలబెట్టుకోండి విశ్వాసాన్ని బలపరచండి బలపరిచి మీ మహిమార్థమే నిలబెట్టుకుని ఆ రీతిక ప్రవ దేవీ శిస్ గురించి మీకు ప్రార్థిష్టమైనా మీరు స్వస్థపచ్చండి మంచి ఆరోగ్యం దేయండి పర్లోకపు జ్ఞానం చెత్త నూతనంగా అభిషేకించి మీ మహమార్దమే నిలబెట్టుకోండి తన భర్త ప్రభా తాగు నుంచి విడుదల పొందాలా ప్రభా అక్కడ తాగుబుద్దు దుద్ధురాత్మని ఏ సైతన ఆ కుటుంబంలో పంచడానికి వీలు ప్రవా అదృష్టాత్మ నుంచి ఆ మీ మయమార్దమే నిలబెట్టుకోండి ఆ కుటుంబ రక్షణ పొందాలా ఆ బిడల భీవించాలి మంచి చదువుకోవాల పర్లోకపు జ్ఞాన బిడలు అనుగరించి మీ సేవలో నడిపించమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రవా సరిత శిస్థితి మేము ప్రాదిష్టమైన క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది ప్రవా అయినా మీరు ముట్టి స్వస్థపచ్చమని ప్రార్థిష్టం ఆ క్యాన్సర్ రోగం జరిగిన ప్రతి దురాత్మనని ఏ సుక్రీ స్థానంలో గర్తిస్తున్న క్యాన్సర్ రోగం ఇచ్చిపెట్టి ఆ బ్యాక్టీరియా ఏ సుక్రీ స్థానంలో ప్రతి కాలిపోను కాక అలాగే సంపూర్ణ హీలింగ్ స్వస్థత మీరు అనుగరించి మీ మహిమార్థమే నిలబెట్టుకుని కుటుంబంతో రక్షణ ప్రార్థిష్టం ఆ రీతిక ప్రభావ లక్కీ అయిన పాప గురించి మేము ప్రార్థిష్టం బోన్ ప్రభా అతని సంపూర్ణంగా నార్మల్ కావాలా ప్రభా మీరు స్వస్థపచ్చండి ఆ కుటుంబంతో రక్షణ పొందాలని సహాయపడి శివదాసు గురించి మేము ప్రార్థిష్టం అయినా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాం ప్రభావ అప్పుడే మీరు స్వస్థ పచ్చండి ఆ క్యాన్సర్ రోగాన్ని ఏసుక్రీస్తున్నామున గద్దిస్తున్నాం విచ్చిపెట్టు నా దేవా సంపూర్ణ స్వస్థ మీరు అనుగ్రహించి మీ మహమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రవ అంశిక పాప మేము ప్రార్థిష్టమైన షుగర్ లెవెల్స్ సంపూర్ణంగా నార్మల్ కావాలా ప్రొవ ఒక హై షుగర్ తోనే బాధపడుతుంది షుగర్ లెవెల్స్ సంపూర్ణంగా బాడీలో నార్మల్ కాక ఏసుక్రీస్తున్నామన ప్రతి చీకటి దురాత్మన ఆ షుగర్ లెవెల్ దుష్టాత్మలైన గద్దిస్తున్నాం ఏసుక్రీస్తున్నాము స్వస్థపచ్చి మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభావ రమేష్ మీద గురించి మేము ప్రార్థిష్టమైన చిడి వ్యసనాల నుండి అప్పులు బాధ నుండి ప్రభావ అవిడ విడుదల పొందాలా అవిడ మీరు స్వస్థపచ్చండి ప్రభావ ప్రతి పాపం క్షమించండి ప్రభావ వాఫీసని తీసుకున్న ప్రభావ మార్మూలను స్పంది వాక్యనుసారంగా జీవించాలనే సహాయపడండి మీ కృపల జ్ఞాపకం చేసుకునే బిడ్డ మీరు కనికిరం చూపించి అక్క బల బలహీన నుంచి ప్రభావ విశ్వాల నుంచి ఆ కుటుంబాన్ని బలపరిచి మీ మహిమార్దమై నిలబెట్టుకునేనా ఆ రీతిక ప్రభావ నాగరాజు నుంచి ప్రార్థిష్టమైనా నాగరాజు కోటేశ్వరి వాళ్ళు ఇల్లు కట్టబడాలా ఇంటి విషయాలు మీరు సహాయపడండి నాగరాజు తాగుడు మానాల ప్రభావ అతను దురాత్మ మీరు గద్దించండి రక్షణ పొందలాగానే మీ కృప దించండి ఆ రీతిగా ప్రభావ అశోక్ ప్రదర్ గురించి మేము ప్రాదిష్టమైనా ఆ బిడ మీరు ముట్టి స్వస్థపరిచ నీకు ఎంతో వందాల్ ప్రభా నిన్నటి దినం ప్రభా ఆ కుటుంబం సాక్ష్యం ఇచ్చినారు ప్రభా నైనా ఎంతగానో ప్రభా పక్షవాతంతో ప్రభా నైనా డిప్రెషన్ నుంచి ఆ బిడ ఎంతగానో వేదన పొందిన ప్రభా కానీ ఈ రోజు మాట్లాడుతున్నాడు నడుస్తున్నాడు ప్రభా అది కేవలం మీ కృప ద్వారానే మా అందరి ప్రాణతలు మీరు ఆలకించినారు ప్రభా బిడ మీరు స్వస్థపరిచినారు నైనా నీకు ఎంతో వందలు ప్రభా కృతజ్ఞతలైనా సమస్త ఘనత మహిమా ప్రభావం తండ్రి నీకే చెల్లించుకుంటున్నాం గొప్ప దేవ అద్భుతాలు చేసే గొప్ప దేవుడు వేసాయా నీకు ఎంతో వందాలు నా తండ్రి సమస్త ఘనత మహిమా ప్రభావాలను చెల్లించుకుంటున్నామైనా అప్పుడు స్వస్థ పరిశ్రీకు పొందాల స్వస్థత బదిలా బిడ్డ రక్షణ పొందాలా ప్రభావ మరి క్షమించి ఆ కుటుంబం అంతా రక్షణ పొందాలన్నా మీ కృపాణ గురించి మనం ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభా సోని సిస్టర్ నుంచి మేము ప్రార్థిష్టమైనా సోని సోనీ సిస్టర్ ప్రభా హాస్పిటల్లో ప్రభా క్రిటికల్ కండిషన్ ఉంది ప్రభావ ఆమెను ముట్టని తాకాని ప్రభావ కాల్సిన బ్లడ్ అవసరం ఉంది ప్రభా ఏసు పరిశుద్ధ నామూనా ఆ శరీరంలో ప్రతి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవును సమృద్ధిగా ఆ బ్లడ్ ఉత్పత్తి అవునుగాక ఏసు క్రీస్తున్నావు పత్తి కొరతని సంపూర్ణంగా నార్మల్ అవును కాక స్వస్థపరిచి హీలింగ్ అయితే అయినా ఓ గొప్ప దేవ మీ మైమార్దం నిలబెట్టుకోండి ప్రభావ నా తండ్రి ఎస్ఐ స్వస్థపరిచ గొప్ప దేవుడు ప్రభావ నీకు అసాధ్యమైంది ఈ లోకంలో సమస్త మీకు సాధ్యం ఓ ప్రభా శుతి ఒక బ్లడ్ సెల్స్ తో మేము మాట్లాడుతున్నాం ఏసు క్రీస్తువు నీకు ఆజ్ఞాపిస్తున్నా నువ్వు సమృద్ధిగా ఉత్పత్తి కావాలా ఏసు క్రీస్తానికి ఆజ్ఞాపిస్తా గా నజరుడైన ఏసు క్రీస్తువు నీకు సంపూర్ణ హీలింగ్ దై చేయండి జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామమున స్వస్థ మీ మయమార్దమే నిలబెట్టుకోమని ప్రార్థిష్టం ఆధిక ప్రవా కేబీపీఎం గ్రూప్ ప్రయత్నం చేస్తారు కుటుంబీకులు అందరి గురించి మేము ప్రార్థిష్టం వ్యక్తిగతంగా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి బలపరచండి ఈ చివరి దినాలు అంత్యర్దినాలు అంటుండగా ప్రవ్వా ప్రతి కుటుంబం మీరు కాచి కాపాడండి ఈ కృపల నుంచి ఎవరు కూడా తొలగిపోకుండా ప్రవ్వా నైనా కళ్ళంలో నూర్చబడిన ధాన్యం ఓ ప్రవ్వ మీ కళ్ళంలో మేము నూచబడిలాగా ఉండాలా ప్రవ్వ నైనా మేము నా తండ్రి నా తండ్రి ఎస్సయ్య ఈ చివరి దినాల్లో అనేకులు ప్రేమ చల్లారిపోద్దన కాబట్టి ప్రభా అక్రమం విస్తరించి చేయడం సలారిపోద్దన్నారు కాబట్టి ప్రభా ఆ కలువరిశిలోనైనా మీరు చూపించిన ప్రేమను ప్రభా మేము ఎప్పుడు కూడా మేము మర్చిపోకుండా ప్రభా మా జీవిత కాలం అంతా చేసుకొని ఒక సిలువ దర్శనం చూస్తూ ప్రభా మేము ముందుకు సాగిపోవాల ప్రభా మా పిలుపు మా ఏర్పాటు మేము చేసుకోవాలా మరి విశేషంగా ప్రభా నైనా మీ యొక్క నామాన్ని ప్రకటించాల ప్రభావ ఏసుక్రీస్తు నామాన్ని మేము ప్రసిద్ధి చేయాల ప్రభా అనేక చోట్ల ప్రవ ఆ నామంలో శూర కార్యాలు మేము గొప్ప గొప్ప కార్యాలు మేము చేయాల అయినా అలాంటి కార్యాలు ప్రతి ఒక్క బిడల జీవితంలో ప్రతి సేవకుల జీవితంలో మీరు జరిగించమని ప్రార్థిస్తారు వ్యక్తిగతంగా వాళ్ళ పరిచర్లు వెళ్తుండగా ప్రభావ ప్రతి ఒక్కరికొక పరిచర్ మీరు ఇచ్చినారైనా వాళ్ళ పరిచర్ అంతట్లో ప్రభావ ప్రతి బిడ పరిచర్యలో మీరు ఆస్వాదించండి విశేషమైన అద్భుతాలు ఆశ్చర్యకాలు మీరు జరిగించండి మరియు విశేషంగా అనేకలు ప్రవా ప్రవాహం వలె అయినా రక్షణ మార్గంలోకి రావాలా ప్రభావ ఆ రీతిగా ప్రతి బిడ మీరు అభిషేకించండి ఇంకా పరిశుధాత్మ అగ్నితో ప్రతి ఒక్క అభిషేకించి మీరు మహమార్గమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం అయినా పిల్లల మీరు కంచి పెట్టండి ప్రతి ఒక్క జుట్టు మీకు కంచి పెట్టవాలి భవిష్యత్ జీవించండి పరలో గొప్ప జ్ఞానం అనుగ్రించండి ప్రభావ ఇంకా ఈ కుటుంబంలో సమాధాన కుటుంబంలో సమాధానం దచ్చిండైనా మరో విశేషంగా ప్రార్థన జీవితంలో ఉండగా ముందుకు వెళ్ళాలా ప్రవా సత్యాన్ని గ్రహించి ముందుకు పోలాలని మీకు కృప దయచేనైనా ఆయన ప్రతి కుటుంబం మీరు జీవించి ఆశ్రయించండి ఆర్థికంగా మెరుగుపరచమని ప్రాధిష్టమైన ప్రతి అప్పులన్నిటి నుంచి ఓ ప్రపతి విడక విడుదల ఇచ్చేమని ప్రాధిష్టమైనా గొప్ప దైవానికి ఎంతో మంది ప్రతి అప్పులన్నింటిని క్యాన్సల్ చేస్తున్న ఈ సకరిస్తున్నారు తండ్రి మీరే కార్యం జరిగించి మీ మహిళమార్గం నిలబెట్టుకోండి జాబ్స్ లే జాబ్స్ అనుగరించి ఆ కుటుంబీకులందరినీ మీరు బలపరచమని ప్రార్థిస్తాం కృపమైన పరిశుద్ధి తండ్రి నీకు ఎంతో వందాలు ఈ యొక్క సమాప్తి చివరి అంచుకు మేము అధ్యమైన భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ఈ చివరి దినాల్లో ప్రభావ మీ ఎక్కువ ప్రార్థన సమయం గడపాలా మీ వాక్యంలో బలపడాలా ప్రభావ నైనా ఈస మీకు పరిశుద్ధాత్మతో ప్రతి దినే నింపబడాలా ఆత్మల మీద నడిపింపబడాలా అలాంటి అనుభవం మీరు మాకు అందరికీ ఓ ప్రభావ అంచలంచలుగా మీ వాక్యంలో మీ జ్ఞానంలో మేము అభివృద్ధి పొందాలా ప్రభావ సంపూర్ణ ఆత్మ నిత గలవరి మేము ప్రతి విషయంలో మీరు నిలకడ ఉండాలా ప్రాభ ఆత్మ చేత మీరు నడిపింపబడాలా గొప్పదేవ ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగి వారి ఒకరినొకరు సహించుకుంటూ ఓ ప్రభావ మేము ముందుకు వెళ్ళాలి మాకు కలిగిన ఒక పిలుపు విషయమే దీర్ఘశాంతం కలిగి ఒకరితో సమాధానం కలిగి ప్రతి ఒక్కరు ముందు పోలాగిన మీ కృప దయచేమని ప్రార్థిష్టం నా దేవా నా ప్రభావానికి ఎంతో వర్ణాలైనా చెప్పకుండా వాక్యంగా మీరు ఫలింపజేసి ప్రతి హృదయలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిష్టం నా తన మీరు అక్కడ దినాలు ఉంటున్నాం ప్రభావ దేని విషయంలో మేము భయపడకుండా దేని విషయంలో చింతించకుండా ప్రభావ విశ్వాసం అని కర్తదాన్ని మీ వైపు చూస్తూ మా గురి మేము పరిగెత్తాలా ప్రభావ నైనా ఎస్సై చివరి దినాల్లో ఓ ప్రభావ అనేకులు విశ్వాసం ఉండదు ప్రభావ కాబట్టినైనా మీ విశ్వాసం మీరు మాకు అధిగమించిన అయినా మాకున్న యొక్క విశ్వాసం మాకు సరిపోదు ప్రభావ మా విశ్వాసాన్ని ఇంకా రెట్టింపు చేయండి అయినా గొప్పదేవన్న తను మేము మా కళ్ళతో మేము చూడాల ప్రభా అయినా అపోస్తులు ప్రభ నిదానించి చూసినారు ప్రభా కళ్ళతో చూసినారు తాకి చూసినారు ప్రభా మొదటి నుంచి ఏం చూసినారు పతిథి ప్రభా గ్రహించగలిగినారు కాబట్టి మీ వాక్యములు మేము అంత లోతులకు వెళ్ళాలా ప్రభావ అనేకమైన ఆత్మీయ సత్యలు మేము గ్రహించాలా వాటిని అర్ధం చేసుకోవాల ప్రభావ మరి విశేషంగా అనేకులు ప్రకటించి ఓ ప్రభావ అనేకులు మేము సిద్ధపరచాలా మరియు విశేషంగా అనేకులు మీ శిష్యులుగా తయారు చేయాల సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు నమ్మిన వారి శిష్యులుగా అట్లీస్ట్ కనీసం పన్నెండు మంది నెలలు మీ శిష్యులు తయారు చేయాల అనేక సంఘాలను మీ స్థాపించాలా రకరకాల ప్రాంతాలకు వెళ్ళి విత్తనాలు చల్లాల ప్రభావ ఓ ప్రభావ కోత ఎంతో విస్తారంగా ఉంది ప్రభావ పని వారు కొద్దిగన్నారు తండ్రి పని వాళ్ళు మీరు అనుగ్రహించి మనం ప్రార్థిస్తాం ప్రతి ఒక్కరు రక్షణ పొందులాగానే మీ కృప దయచే ప్రతి మీ సేవ చేయాలా అనేకులు స్వార్థ ప్రకటించాలా ప్రవ్వా కొత్త విస్తారంగాని ప్రవ పని వాళ్ళు అనేక ప్రాంతాల సేవకు మీరు లేపండి ప్రవా ఓ ప్రవ రోషంగలికి జీవించే బిడల్ని లేపండి ఇంకా పనిపనే సేవకు మీరు లేపండి ప్రభావ ప్రతి ఒక్కరి నూతనంగా మీరు అభిషేకించి ఒక గొప్ప ఉద్యమం ప్రభా ఈ చివరి దినాల్లో ప్రతి సంఘం జరిగించాలా ప్రతి సంఘాన్ని ప్రభావ మీ అగ్నితోని అభిషేకించి నడిపించి ప్రతి చోట మీ కొరకు ముందు శాసనం పెట్టుకొని ఈ రాతి కళాశాలోనే మాకు మంచి నిద్ర అనుగరించండి ప్రభా ఏ తించి గనపరచాలని మీ కృపదించండి మా ఆత్మలను మా ప్రాణం మా శిరము తండి మీకే అప్పగించుకుంటూ ఓ ప్రభా చెప్పని ప్రతి ప్రార్థనలు అన్ని మీ సన్నిధి చేయడాయి ప్రభా నమ్ముతున్నాం ప్రభావ తగిన సమయంలో ప్రభావ మీరు వాటి మాకు జవాబిస్తారు ప్రభావ ఎన్నో జవాబులు మాకు ఇచ్చిన ఎన్నో అద్భుతాలు విశేషమైన కార్యాలు జరిగినాయి చనిపోయే వాళ్ళు కూడా ప్రభా తను బ్రతికినారు ఐసీలో ఉన్న వాళ్ళు కేవలం ప్రార్థన ద్వారా ఆ రీతిగా ప్రభావ మా అందరూ ప్రార్థన మీరు విన్నారు ప్రభావ వ్యక్తిగతంగా ఎంతో ప్రార్థన చేస్తున్నారు ప్రభావ మీ బిడ్డలైనా ప్రతి ప్రార్థన మీరు విన్నారు ప్రభావ ప్రార్థన ఎంతో శక్తి గలది ప్రభ ప్రార్థన సమస్యలు ఓ ప్రభావ పరిస్థితుల్లో మార్చగలదు ప్రవ అలాంటి బలమైన ప్రార్థన ఈ చివరిలో మేమందరం ఏకాత్మ కలిగి ఏక హృదయం కలిగి అప్పులు వల ఏకీవించిన కలిగి మేము ముందుకు పోవాలి అలాంటి సహవాసం మేము అందరం కలిగి ఉండలాగినా ఎవరు కూడా ప్రభు నుంచి తప్పిపోకుండా ఉందైనా ప్రతి ఒక్కరు ఈ కృపలో నిలబడలాగిన చివరి వరకు మీ మయమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం మీరు అక్కడ తొలగింది ఏ క్షణం ఏ ఏ గడిలో ప్రభావం రాక ఉంటుందో మాకు తెలియదునైనా కాబట్టి మేము సిద్ధపడి ఉండాలా మెలుకోగలిగి ఉండాలా అనేకులు మేము సిద్ధపరచాలా అనేకులకు ప్రభావం వాక్యాన్ని ప్రకటించాలా అలాంటి సేవకులకు తయారు చేసి ఇంకా బలపరిచి ఇంకా ఆత్మీయ లోతులకు ప్రతి చోట మీకుడికి మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకో మీరు రాక సమస్త ఘనత మహిమా ప్రభావం తండ్రి నీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి అన్న ఆశీర్వాదం ఇవ్వండి అన్న మీరేర్వాదం ఇవ్వండి మన ప్రభు ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకి అందరికీ కేబీపీ గ్రూప్ బ్రదర్ సిస్టర్ కుటుంబకులందరికీ ఇంకా ఎంతమంది ఆరాధనలో పాల్గొనలేదు ఆ కుటుంబీకులకి విజ్ఞాపన ప్రారంభించే కుటుంబీలందరికీ సదాకాలం తోడేండుని కాక ఆ మెయిన్ ప్రెజ్లాడ్ బ్రదర్ సిస్టర్స్